గణపతిబింహవామహేకీ కవీనాముపమస్తమస్తమ జ్యేష్రాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనుష్మో శ్రీమహాజనాపత సదాశివసరంభా శంకరాచార్యమ్యమా అస్మడాచార్యపర్య వందే గురు పరంపరా నారాయణ నమస్తృత నరోీం సరస్వతీసోయరత్ ఆశ్చర్యవత్ పశ్యతి కిద ఆశ్చర్యవద్వదతి चैन मन शृणी शुवाध्य कश्चि आत्मस्वरूप संबंधी सर्वो आश्चर्य तुम मरवाड़ फलाना पुटे అంటే పుట్టడానికి ముందు నేను లేను మరణించిన తర్వాత ఉండబోను అని మనిషి అనుకుంటూ ఉంటాడు కానీ ఏదైతే ఏ ఆత్మస్వరూపము ఏ నేను అసత్తులాగా అంటే కాల కాలమునకు లోబడి ఉండేదానిలాగా కనపడుతూ ఉంటుందో ఆత్మస్వరూపము వాస్తవంలో సద్రూపమని ఉన్నది అదియే ఇంక లేదు అంత అద్భుతమైన విషయం మానవులు మాకు ఇంకొంచెం ఆయుధాయి ఉంటే బాగుందని అనుకుంటారు ఎప్పుడైనా గమనించారని మేము బతికి ఇంతకాలం బతికా ఇంకో కొంతకాలం బతికితే బాగుందని అనుకుంటారు ఒకప్పుడు నిరాశా నిస్పృహలో ఉన్నప్పుడు ఇంక ఈ జీవితం అంతమైతే బాగుందని అనుకుంటారు కానీ వాస్తవంలో తనకు పుట్టుక చావు అనేవి తన స్వరూపంలో లేవు అని తెలుసుకోగలిగిన వాడు సాదారుడు ఆశ్చర్యవత్ పశ్యతి కష్టం అలాగే సంసారంలో ఇంతకంటే ఆశ్చర్యం మరొకటి ఉండబోదు ఏదంటే ప్రతి వాణి యొక్క స్వరూపము సకల ప్రాణుల యొక్క స్వరూపము సచ్చిదానంద ఘనము ఆనందపు ఘనము ఆన ముద్దకట్టిన ఆనందమే వాడి స్వరూపం కానీ సకల ప్రాణులు కూడా ఏదో రకంగా దుఃఖాన్ని అనుభవిస్తూనే ఉంటాయి తాము దుఃఖులము దుఃఖము గలవారము అనేటువంటి విధంగానే ప్రతి వ్యక్తి కూడా జీవిస్తూ ఉంటాడు సో ఈ ప్రతి వ్యక్తికి అనుభవానికి వచ్చే దుఃఖిత్వము గలదు దుఃఖిత్వము అంటే తాను దుఃఖిని అనే భావన ఎదిగలదో అది సుతరాము అసత్యము అంటే మరి అంతకంటే ఆశ్చర్యం ఇంకేముంటుంది సో ఈ విధంగా ఆత్మస్వరూపానికి సంబంధించిన సర్వము ఆశ్చర్యమే దీంట్లో తర్వాత ఇంకో చిత్రం ఏమంటే శృతి ఈ ఆత్మస్వరూపాన్ని గురించి చెప్తో యతో వాచో నివర్తే అప్రాప్త్య మనసా సహ అని చెప్తుంది అంటే ఆత్మ ఆత్మస్వరూపాన్ని వర్ణించటానికి శబ్దమునకు శక్తి లేదు అసలు నిజానికి శబ్దశక్తి రచించా అనంత అంటే శబ్దానికి శక్తి చాలా గొప్పది ఊహగా శక్తి శబ్దానికి కవి తన శబ్దంతో శబ్దము ప్రయోగించి అత్యద్భుతములైన విషయాలని మీకు ప్రపంచంలో అందరికీ తెలుపుని చేస్తారు అది శబ్దశక్తి ఇప్పుడు షేక్స్పియర్ మహాకవిని ఈనాడు భారతదేశంలో వాళ్ళు కూడా ఇష్టపడతారు అంటే నాకు నాకు ఏమనిపించిందంటే నేను ఎక్కడో కోనసీమలో మూల కుట్టు పెరిగాను ఇంగ్లీషు నాకు మాతృభాష కానే కాదు షేక్స్పియరు అది ఇంగ్లాండ్ కంట్రీ సైడ్ లో ఎక్కడో మూల స్ట్రాన్ఫర్డ్ అప్ ఆన ఏవన్న ఆ ఏవర్ణ చిన్న నది ఆ నదీ తీరమునందున్న ఒక గ్రామం స్ట్రాట్ఫర్డ్ ఆ స్ట్రాట్ఫర్డ్ అని ఐ రిమెంబర్స్ ఆ గ్రామంలో ఆయన పుట్టాడు కానీ ఏమిటంటే ఆ షేక్స్పియర్ కవితంటే నాకెంతో ప్రీతి నేను పని కట్టుకుని ఆయన పుట్టిన ప్రదేశం వెళ్లి చూసి ఏదేదో తీర్థయాత్రలాగా చేసొచ్చాను అప్పుడు అక్కడ అతను జీవించిన ఆ గృహము చూస్తుంటే నాకు అనిపించింది ఏమిటి విడ్డూరం ఏమిటి ఈ అనుబంధం ఏమిటి ఆయన పుట్టిన కాలం వేరు నేను పుట్టిన కాలం వేరు ఆయన పుట్టిన దేశం వేరు నేను పుట్టిన దేశం వేరు ఆయన భాష వేరు నా భాష వేరు ఆయన సంస్కృతి వేరు నా సంస్కృతి వేరు మతం వేరు అన్ని వేరే అయినా కూడా సంథింగ్ ఈజ్ దెర్ ఈజ్ ఎ బాండేజ్ వాట్ ఈస్ దట్ బాండేజ్ శబ్దము ఆ శబ్దమునకుండే శక్తి అంత అద్భుతమైన శక్తి శబ్దశక్తి అచినిత్య అంతటి అద్భుతమైన శక్తి శబ్దం కూడా ఆత్మస్వరూపాన్ని వర్ణించటానికి చాలదు వీగిపోతుంది ఆ పని చేయలేదు మనస్సుతోటి ఎంత గొప్ప ఊహలనైనా మానవుడు చేయగలుగుతుంది కానీ ఆత్మస్వరూపాన్ని ఊహించేటువంటి సామర్థ్యం ఆ మనస్సుకు కూడా అటువంటి ఆత్మ యొక్క స్వరూపాన్ని గురించి ఒకడు బోధించటం ఒక వింత అయితే ఆ బోధించిన దాన్ని మరొకడు వినడం ఇంకో వింత విన్నవాడు బోధించినవాడు ఏదో కింద మీద పడు దాన్ని తెలుసుకోవడం మరో వింత ఇవన్నీ వింతలే ఆశ్చర్యవత్ వదతి ఆశ్చర్యవత శృణోతి ఆశ్చర్యవత్ పశ్యతి పశ్యతి ఏంటే తెలుసుకుంటున్నాడు అని ఇవన్నీ వింతలే చాలా మంది విని కూడా తెలుసుకోలేకపోతూనే ఉంటారు ఎందుకంటే మనిషి ఒక లెవెల్లో బతుకుతూ ఉంటాడు ఆ లెవెల్లో ఏవో కొన్ని అనుభవానికి వస్తూ ఉంటాయి ఆ అనుభవానికి వచ్చేటువంటి ఇవన్నీ ఏవైతే ఉంటాయో అవన్నీ సత్యము అనేటువంటి ఒక పెద్ద బంధంలో మనిషి ఉంటారు ఆ సత్యత్వ భావన తాను ఉన్న స్థితిగతులు తనకు అనుభవానికి వచ్చే సుఖదుఖములు ఈ రాజద్వేషములు ఈ కామనలు భయములు ఇవి సత్యము అని అనుకుంటాడు చిత్రం ఇప్పుడు మీరు ఇప్పుడు నేనే ఉన్నాననుకోండి ఒక ఇరవై సంవత్సరాల వెనక్కి స్మృతి పథంలో వెళ్లి ఆనాడు ఇరవై సంవత్సరాల క్రితం నేనేదో యూనివర్సిటీలో ఉన్నప్పుడో లేకపోతే ఏదో ఎక్కడో ఉద్యోగం చేస్తున్న రోజుల్లోనో నా మనస్సులో ఉన్న కామనలేమిటి భయాలేమిటి ఎటువంటి ఆస్పిరేషన్స్ ఉండేవి ఎటువంటి అనుభవాలు ఉండేవి ఎటువంటి వాల్యూస్ ఉండేవి అని చూసుకుంటే అవన్నీ కూడా ఎవరి వన్ ఆఫ్ దమ్ ఈస్ రిప్లేస్డ్ టుడే ఆనాడు దేనిని నేను అభిమానించానో దాని ఎందుకు ఈనాడు ఏమీ శ్రద్ద ఉండదు ఆనాడు దేనికి భయపడ్డానో ఆ భయపడ్డం వ్యర్థము అనవసరంగా భయపడ్డానని నాకు తెలుస్తూ ఉంటుంది ఆనాడు దేనికి నేను విలువనిచ్చానో అది విలువనీయ దగ్గరి కాదని తెలుస్తూనే ఉంటుంది ఆనాడు దేన్ని పట్టుకుందుకు పట్టుకున్నానో అది చేయదారిపోయింది పట్టుకున్నా కాదని నాడు తెలుస్తూ ఉంటుంది ఒక్క పిసరు జీవితాన్ని నెమరు వేసుకోగలిగితే మనము వేటిని ఏది సత్యములని అనుకుని జీవితంలో అడుగు ముందుకు వేస్తూ ఉంటామో అవన్నీ కూడా మిథ్య అని మనకు తెలుస్తుంది ఈ పని తెలివితేటలు ఉన్నవాడు కొంత ఒంట్లో ఓపుకున్నప్పుడు బుద్ది బగా పనిచేసుకున్నప్పుడే ఈ సత్యాన్ని గుర్తిస్తే వాడే వైరాగ్యాన్ని వివేకాన్ని పొంది ఆత్మస్వరూపాన్ని తెలుసుకోగలుగుతాది ఈ పని వీడు తెలివితేటలు ఉండగా చేయలేదనుకోండి మృత్యు వీడికి అనుభవానికి వస్తున్నప్పుడు అది ఏదైతే ఏ జీవితం అయితే చాలా గట్టిది ఇంపార్టెంట్ ప్రధానమైనది సత్యమైనది అని ముఖ్యమైనది విలువైనది అని వీడు అనుకున్నాడో అవన్నీ కూడా మిథ్య అవన్నీ కూడా అసత్యములు చేయదారిపోయేవే దాంట్లో మిగిలేదు ఏదీ లేదు అనే అనుభవము వీడికి మృత్యు శయ్య మీదొస్తుంది అంతేతనే మృత్యు అంటే చాలా మంది భయపడతారు మృత్యు యొక్క భయం ఏమిటంటే ఇట్ ఈస్ పార్క్లీ ద ఫియర్ ఆఫ్ ది అన్నోమ్ బట్ ఇట్ ఈస్ మోస్ట్లీ ద ఫియర్ ఆఫ్ లూజింగ్ ది నోమ్ కాబట్టి ఈ అనుభవము మృత్యుశయ్యమేది ఉండగా వచ్చినట్లయితే ఈ అనుభవము అది చాలా దుఃఖానికి హేతు అవుతుంది కనుక సో శృత్వాప్యనం వేదన చేయవ కశ్చిత్ మనం ఏ సంసారము అనే జాలములో వలలో చిక్కుకొని ఉన్నామో ఆ వలలో ఉన్నప్పుడు మనకి సత్యము దీనికంటే బాహ్యమునందుకు దీనికి అతీతంగా ఉన్నది అని గుర్తించడానికి కూడా కష్టమైపోతుంది విచేతనే శృత్వాప్యనం వేదన చేయవ కశ్చిత్ ఇది ఆశ్చర్యకరమైన విషయమో అద్భుతమైన విషయమో అంటే ఆత్మస్వరూపం అన్నది దీనిని విన్నవాడు కూడా విని విని విని కూడా తెలుసుకోకుండా అలాగే అజ్ఞానిగానే మానవుడు మిగిలిపోతున్నాడు అని అంటాడు శ్రీకృష్ణుడు కాబట్టి చాలా ఆశ్చర్యకరమైన విషయము దానిమీద భాష్యంలో లాస్ట్ పేరా చూస్తూ ఉన్నాము అందాము అథవానం పశ్యతి ఆశ్చర్యతుల్యహ కాబట్టి ఇంకో రకంగా ఎలా చెప్పొచ్చంటే ఆశ్చర్యము వంటి వాడు ఆశ్చర్యవత ఎవడు ఆశ్చర్యము వంటి వాడు ఎవరండి ఆశ్చర్యం అంటే అద్భుతం వీడు అద్భుతం లాంటి వాడు ఏమిటి ఏమిటివాడు అంటే ఎవడంటేవాడు ఎవడైతే యహాయం ఏ ఈ పురుషుడు ఏ ఈ వ్యక్తి ఏ వ్యక్తి అయితే ఆత్మానం పశ్యతి ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటాడు తాను పూర్ణుడను దేశకాల పరిచ్ఛేదముల అతీతమైనటువంటి శుద్ధ చిత్స్వరూపుడను అని ఎవడైతే తెలుసుకుంటాడో వాడు నిజంగా అద్భుతం వంటి వాడే తర్వాత సహా అనేక సహస్రేషు కష్టిదే ఎంత అద్భుతం అంటే ఈ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవటం అనేది యహా వదతి ఆత్మస్వరూపాన్ని గురించి చెప్పివాడు ఎవడైతే ఉన్నాడో సహా అనేక సహస్రేషు కశ్చిదో భవతి వేలాది మందిలో వాడు ఒక్కడు మాత్రమే ఉంటాడు ఆత్మస్వరూపాన్ని గురించి చెప్పివాడు వేలాది మందిలో ఒక్కడు మాత్రమే ఉంటాడు సో చాలా విషయం ఆత్మనిష్ట ఆత్మ విచారము చాలా చాలా అరుదైనటువంటి సంగతు తర్వాత యహ శృణోతి చ చెప్పేవాడున్నా వినివాడు ఉండడు ఒకప్పుడు వినివాడున్నా చెప్పేవాడు ఉండడు ఇలాంటి సందర్భాలు కనపడుతూ ఉంటాయి సో కొంతమంది అంటారు మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నా ఉండే కానీ వినేందుకు ఎవడు రాడండి అని కొంతమంది కంప్లైంట్ చేస్తాం కొంతమంది అంటారు మేము వేదాంతం అంతా చదివిద్దామని మాకు ఎంతోమంది చెప్పేవాడు ఎవడో లేదని ఇంకో కొంతమంది అంటారు సో ఈ రెండు పరిస్థితులు కూడా కొంచెం విడ్డూరమైన పరిస్థితులే ఎనీవే కాబట్టి ఎవరైతే వింటున్నాడో ఆత్మస్ ఎవడు వింటాడండి ఈ రోజుల్లో ఎక్కడ కావాలని ఆత్మస్వరూపం గురించి పీపుల్ వాంట్ సమ్ ఎంటర్టైన్మెంట్ కానీ స్పిరిచువల్ ఎంటర్టైన్మెంట్ కావాల్సిందే కాని జనులకి ఇంత లోతైన విచారం ఎవడు చేస్తానండి జ్ఞేయాభావే జ్ఞానాభావ అని నిన్న నిన్న మొన్న చేసిన విచారణ లాంటి విచారం ఎవరికి కావాలి ఏదో పైపోయిన నాలుగు మాటలు చెప్పేసి కాలక్షేపం చేసేసి ఇవాళ్లే కానీ లోతుగా విచారం చేసి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు తర్వాత లోకంలో మీకు రెండు ప్రవృత్తులు కనపడతాయి ఎక్కడ మిస్టరీ లేదో అక్కడ కూడా లేని మిస్టరీని కల్పించి చెప్పే ప్రయత్నం చేస్తాం అసలు మిస్టీరియస్గా ఉన్న చోట వాట్ ఈస్ దిస్ మిస్టరీ ఎందుకు ఇలా మిస్టీరియస్గా ఉన్నది రహస్యంగా ఉన్నది దీంట్లో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి అని విమర్శ చేసి రహస్యాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేయకపోగా మామూలు సులభంగా ఉన్నదాన్ని కూడా మిస్టీరియస్ గా చేయడానికి ప్రయత్నం చేస్తారు ఉదాహరణకి రామాయణం ఉందనుకోండి వాల్మీకి మహర్షి రామాయణంలో సూపర్ నాచురల్ ఎలిమెంట్ అని ఇది విమర్శకులందరూ కూడా చాలా బాగా రాశారు పాశ్చాత్య దేశాల్లో ఉండేటువంటి పండిట్స్ స్కాలర్సు ఉన్నారే వాళ్ళకి జాకోబీ మొదలైన వాళ్ళు దే నో ఓన్లీ వాల్మీకిస్ రామాయణ ఇంకా మొత్తం జగత్తులో మన భారతదేశంలో ఇంకెన్ని రామాయణాలు అంటే ఇంక చెప్పలేనని రామాయణాలు ఉన్నాయి భారతదేశంలో ఇవన్నీ వాళ్ళకేం తెలుసు ఆఖరికి చిత్రం ఏంటంటే రామానంద సాగర్ రామాయణం తీసినప్పుడు దానికి ఆయన ఆధారంగా తీసుకున్న రామాయణాలన్నీ లిష్టిచ్చేది ఓ అరడలు అరడనో డజనో లిస్టిచ్చి ఇవన్నీ ఆధారంగా చేసుకుని నేను రామకథ చెప్తున్నాను అని అలా అలా చెప్పాడు నేమ్స్ పెట్టారుతుందండి దాంట్లో ఇన్ని రామాయణాలు ఆధారంగా తీసుకుంటే ఆ కథకి అలాగా పెరుగుతూ పోతుంది అది సో వెరీ వెరీ అన్యూషువల్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ సో ఆ పాశ్చాత్య విద్వాంసులు వాళ్ళు ఏమన్నారంటే వాల్మీకి యొక్క గాథ ఇది ప్రపంచ ప్రసిద్ది చెందిన గాథ కేవలం భారతీయుల గాథే కాదు ఎవరి వేర్ ఈస్ దేట్ రామాయణం లేని సొసైటీ లేదు ఎవరి సొసైటీ రామాయణం ఈస్ అయితే వాల్మీకిస్ స్టోరీ ఈజ్ మోస్ట్లీచురల్ సూపర్ నాచురల్ ఎలిమెంట్ ఒక పిసర్ ఉంటుంది ఇక్కడ అక్కడ అక్కడ అక్కడ ఉంటుంది ఆ సూపర్ నాచురల్ ఎలిమెంట్ ని కొంచెం కేర్ఫుల్ గా మనం హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది మోస్ట్లీ యూ డోంట్ హ్యావ్ దట్ ప్రాబ్లం రాముణ్ణి ఒక ఆదర్శ మానవుడిగా చికిస్తాడు వాల్మీకి ఇది పరిస్థితి అయితే కవులు దాంట్లో ప్రవేశించి ఈ సూపర్ నాచురల్ ఎలిమెంట్ వాల్మీకి పెట్టిన ఎలిమెంట్ ఏదైతే ఉందో అది సూపర్ నాచురల్ ఎక్కడెక్కడైతే వాల్మీకి సహజంగా చిత్రించాడో వాటినన్నిటినీ కూడా సూపర్ నచ్చురల్ చేసి పారేశారు వితౌట్ ఎక్సెప్షన్ ఏదీ మిగతలేదు ఇప్పుడు ఉదాహరణకి వాల్మీకి యొక్క రాముడు ద్విబాహు రెండు చేతులు రాముడు ఆదర్శ మానవుడుగా పుట్టాడు కానీ భద్రాచలం రాముడికి నాలుగు చేతులు ఉంటాయి మీరు గమనించే సో ఈ విధంగా అంటే ఏమిటి రెండు చేతులు రా అంటే అది ఇంట్రెస్ట్ ఉండదు నాలుగు చేతుల రాముడు అంటేనే ఇంట్రెస్ట్ టు దట్ ఎక్స్టెంట్ ఇట్ యు హిస్టిఫై అలా మొదలుపెట్టి రాముడు జన్మ చతుర్బాహువుగా జన్మించాడని రామాయణాలు రాస్తారు వాల్మీకి అలా రాయడు వాల్మీకి మామూలుగానే రాస్తాడు అలా ఆయన ఐడియా కూడా రాదు చతుర్బాహువుగా జన్మించిన తర్వాత మళ్ళీ ద్విబాహువుగా అనేటువంటి ఐడియా కూడా వాల్మీకి రాదు ఈ రై రైట్స్ ఇన్ ఎ వెరీ న్యాచురల్ వే సో ఈ విధంగా మిస్టిఫై చేసేసి అంత మిస్టీరియస్గా చేసి పెట్టాలి జనం మీద బాధ అయ్యాలి పీపుల్ ఎందుకంటే ఆలోచించాల్సిన అవసరం ఉండదు బుద్ధికి ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ ఇంటలెక్చువల్ లేజినెస్ సో మిస్టీరియస్గా ఉన్నదాన్ని దాంట్లో ఉండే అంతరార్థాన్ని తెలుసుకుని ఆవిష్కారం చేయటానికి బుద్ధికి మీరు పని పదును పెట్టాల్సి ఉంటుంది మామూలుగా సులభంగా ఉన్నదాన్ని కూడా మిస్టిఫై చేసి కూర్చుంటే మీరు ఇంకా ఏ ఆలోచన చేయక్కర్లేదు హ్యాపీగా కాక్ష వెరీ నైస్ ఎంటర్టైన్మెంట్ కింద ఉంటుంది నెర్వస్ కి సూదింగ్గా ఉంటుంది సో ఆ విధంగా ఎంటైర్ స్పిరిచువాలిటీ అంతా కూడా ఆ విధంగా కన్వర్ట్ చేసి కూర్చున్నటువంటి సందర్భంలో మీకు ఆత్మవిచారం ఎక్కడ కనపడుతుంది ఆత్మవిచారంలో ప్రతిదీ కూడా తన యొక్క అవగాహన తాను తెలుసుకొనుట అనేటువంటి ఆ నికషోఫలం అనే గీటు రాజుపై ప్రతి అంశాన్ని కూడా తాను తెలుసుకొనుట అనే గీటు రాజుపై పరిశీలించాల్సి ఉంది ప్రతి అంశాన్ని కూడా ఆ విధంగా అంచనా వేయాల్సి తెలుసున్నదేదో అదే అదే నేను మాట్లాడతాను నాకు తెలుసున్నదేదో అదే నేను చెప్తాను అంటే నాకు తెలుసున్నది నీవు కూడా తెలుసుకోగలుగుతావు దిస్ ఈజ్ వాట్ ఐ నో అండ్ వాట్ ఐ నో యూ ట్యూ కెన్ నో अने बेसिस आत्म विचारो आम विचार अत्य आश्चर्यकने सहस वेला मोखे उ आश्चर्य शब्दा इन रका श्रीकृष्णु चपदोलचुक सारमेविटी अंत चुत भाष्य अत दुर्बोध आत्मा కాబట్టి దీని అభిప్రాయం ఏమిటంటే అల్టిమేట్ సారాంశం ఏమంటే ఆత్మా దుర్బోధహ ఆత్మస్వరూపము తెలియుటకు కష్టమైనది దుర్బోధ అంటే తెలియ శక్యము కానిది అని కాదు తెలియుట కష్టమైనది ఆత్మస్వరూపాన్ని తెలుసుకోటానికి కష్టపడాలి ఇప్పుడు ఏదైనా జీవితంలో ఒడిదుడుకులు వస్తాయి ఏదైనా ఒడిదుడుకులు వచ్చాయనుకోండి ఒడుదుడుకులు రాగానే ఇవి అనేక రకాలుగా జీవితంలో వచ్చేటువంటి సమస్యలను అనేక రకాలుగా మనం ఎదుర్కొనవచ్చు ధైర్య మనోబలంతో జీవితం ఉన్న తర్వాత వస్తూనే ఉంటాయి అనేటువంటి ప్రసాద బుద్దితో యాక్సెప్టెన్స్ దాన్ని అంగీకరించి మనకి లభించిన దాన్ని మనం అనుభవించాల్సిందే అనేటువంటి ఒకనొక అక్సెప్టెన్స్ బుద్దితోటి యాక్సెప్ట్ వాట్ వాట్ కెనాట్ బిచ్ అనే ఒక ఫిలసాఫికల్ ధోరణితో దాన్ని స్వీకరించి ఆ కష్టాన్ని ఎప్పుడైతే యుక్సెప్ట్ ఇట్ అండ్ యుట్ ఇట్ యుట్ ఇట్ ఆ ఫేస్ స్ట్రైట్ గా మీరు ఎప్పుడైతే దాన్ని మీట్ చేస్తారో అప్పుడు దాంట్లో ఉన్నటువంటి ఆ నొప్పి బాగా తగ్గిపోతుంది దానివల్ల కలిగేటువంటి ఆ దుఃఖము కూడా దానికి ఉండే పంచ్ బాగా తగ్గుతుంది అప్పుడు క్రమంగా దట్ లూజెస్ ఇట్స్ పవర్ టు హర్క్ యూ ఆ దాన్ని హ్యాండిల్ చేసి దాంతో జీవిస్తూ అలాగా జీవితాన్ని తన అధీనంలో పెట్టుకుని ఉండటానికి అదొక పద్ధతి అది ఆ రకమైన మనోబలం అది ఆత్మవిచారం అన్న లభిస్తుంది అలా కాకుండా జీవితంలో ప్రసనంత ఒడుదుడుకు రాగానే వెళ్ళిపోయి ఎవరి కాల్లో కొట్టుకునే ఏ తాయొత్త ఎవరు పడితే వాడు సమాజం ఎలా ఉందంటే ఇప్పుడు ఏదైనా కొంచెం నడువు నొప్పి వచ్చిందనుకోండి కొబ్బరి నూనె మంత్రించేస్తే నీ నడువు నొప్పి పోతుందంటే వెళ్ళిపోయా అక్కడ క్యూ కట్టేట్టు క్యూబే ఉందిలేండి వన్ పాయింట్ నాట్ ఫైవ్ బిలియన్ పీపుల్ క్యూలు ఎక్కడ పెడితే ఎక్కడ క్యూలు ఉంటాయి క్యూ ఈజ్ నాట్ ది ఇష్యూ సో ఎక్కడ పెడితే అక్కడ మనం ఒక ధర్మానికి చెందిన వాళ్ళం ఈ ధర్మంలో మనం జీవిద్దామనే బతుకలు కూడా లేదు ఎవడో వచ్చి కొబ్బరి నూనె మంత్రించిచ్చి నువ్వు మంత్ర నువ్వు మతం మార్చుకుంటే నీ నడువు నొప్పి తగ్గుతుందంటే వీడి నడువు నొప్పి తగ్గడం కోసం మతం కూడా మారిపోతుంది ఆ లెవెల్ కి డైల్యూట్ ఎక్కువ ఉన్నది పరిస్థితి ఎనీవే వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ జీవితాన్ని आत्मस्वरूप अवगाहन उ फेस आत्मस्वरूप अवगाहन लेने वाल जीवता फेस जीवन आनपकाय बुरा नी पारे समुद्र में आनपका बुर्र पारे को तरंग वो तेल मोद तरंग वे मल्ली तेल मे अगे सुख दुख प्रवाहन पनार आत्म विचारदे व्यक्ति एनडू वि चंद ఎన్నో క్వశ్చన్ ఇవ్వర్టెంట్ ఆత్మ వికాసము లేని ఇన్స్టిట్యూషన్స్ ఆ తర్వాత హ్యూజ్ పర్సనాలిటీస్ పెద్ద పెద్ద సూపర్ స్ట్రక్చర్స్ ఇవన్నీ ఉన్నాయే ఇవన్నీ ఊరికే దే సర్వ్ వెరీ సూపర్ఫిషియల్ పర్పస్ దే డో నాట్ టచ్ ద బాటమ్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్స్ ఇన్ నేచర్ వెరీ సూపర్ఫిషియల్ గా పనిచేస్తాయి ఊరికే ఏదో గతానుగతికో లోక అన్నట్టుగా దానికోసం మనకు వస్తాయి తప్పిస్తే మనిషి తన యథార్థ స్వరూపాన్ని తెలుసుకున్న నాడే కృతార్థుడవుతాడు కాబట్టి ఆత్మా దుర్బోధ దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసి తీరవలసినదేహీ నిత్యమవ్యోహే తస్మాత్వాణి భూత నేను మీకు మనవి చేశా పదకొండో శ్లోకం దగ్గర నుంచి ముప్పైయో శ్లోకం వరకు ఆత్మవిచారము దీనికి సంఖ్య యోగము అని పేరు ఇరవై శ్లోకాలు ఇవి ఇరవై శ్లోకాల్లో మొత్తం ఆత్మ విచారమంతా కూడా ఇవిడీ ఉన్నది అని మనవి చేశా సో ముప్పై శ్లోకానికి వచ్చేసాం మనం అప్పుడే క్లాసెస్ తీసుకుంటూ ఉంటే ప్రోగ్రెస్ ఉంటుంది సో శంకరులు దీనికి అవతారిక ఏమంటున్నారు చూడండి అదే దాని ఉపసంహరన్ అటా అంటే తరువాత ఆ పై శ్లోకం అయిన తర్వాత ఇదానీ అంటే ఇప్పుడు ఇప్పుడు శ్రీకృష్ణుడు బ్రూతే మాట్లాడుతున్నాడు చెప్పుతున్నాడు శ్రీకృష్ణుడే చెప్తున్నాడు బ్రూతే సో ఏమిటి చెప్తున్నాడు ఏం చేస్తున్నాడు అంటే ప్రకరణార్థం ఉపసంహరం బ్రూతే ఆ ప్రకరణము ఆ టాపిక్ ఏమిటి టాపిక్ ఆత్మస్వరూపము ఇప్పుడు ఈ ఆత్మస్వరూపం గురించి మనకెందుకు దానికి సందర్భం ఏమిటి అంటే శోక నివారణ శోక నివృత్తికి ఉపాయం ఏమిటంటే ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవటం అర్జునుడు శోక మోహాల్లో ఉన్నాడు మోహాన్ని బట్టి శోకం వచ్చింది శోక వ్యామోహం ఒక డెల్యూషన్ లో ఉన్నాడు దాన్ని బట్టి శోకాన్ని వచ్చింది ఆ శోకం వేగాన్ని తప్పుకోలేక బాధపడుతున్నాడు అటువంటి స్థితిలో అశోచ్యానందోచస్మం అని మొదలుపెట్టి సో ఆ కాంటెక్స్ట్ నా కాంట ని మెన్షన్ చేస్తాం నీవు శోకిస్తున్నావు అజ్ఞానం వల్ల శోకిస్తున్నావు యథాశం నగతాశం నాను శోచి పండితాహ్ వివేకం గలవాడవైతే శోకించవు మొదలుపెట్టి ఆ ఆ సంగతి ఏమిటి విస్తారంగా ఆత్మ అనాత్మ వివేకాన్ని బాగా బోధించి సో ఆత్మానాత్మ వివేకము అనేటువంటి ఆ ప్రకరణాన్ని ఇప్పుడు ఉపసంహారం చేసేస్తున్నారు ఇక్కడ ప్రకరణం అయిపోతుంది కొత్త ప్రకటన ప్రారంభం తర్వాత వరుస నుంచి మోరా సో ఆ ప్రకరణార్థాన్ని ప్రకరణ అర్థం అంటే ఆ టాపిక్ లోని విషయాన్ని అర్థం అంటే సబ్జెక్ట్ మ్యాటర్ విషయము దాన్ని ఉపసంహారం చేసుకుని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు ఏం చెప్తున్నాడంటే ఒకసారి పదచ్ఛేదం చేద్దాము దేహీ నిత్యం అవధ్య అవధ్య అవధ్య కాదు అవధ్య నిత్యం అని ఎప్పుడైతే వెడతీశారో ఆవహతి ఉంటుంది అయే సర్వారత భూతోితు అర్హసి పదచ్ఛేదం ప్రతిపదా హే భారత అర్జున సర్వయొక్క దేహే దేహము నందు ేహీ నిత్యం నిత్యమో అవధ్యహింపదనివాడు వధింపబడనివాడు అది సంస్క్రీట్ యూసేజ్ ఎలా ఉంటుంది అంటే సర్వస్య దేహే సర్వ ప్రాణులని నువ్వు తీసుకో లేకపోతే కాంటాక్షన్ బట్టి సర్వ మానవుల్ని తీసుకో ఈ సృష్టిలో ఉన్న ఎంతమంది మానవులు ఉన్నారో అంతమందిని తీసుకో వాళ్ళందరి యొక్క దేహంలో సర్వస్య దేహే దేహి దేహములో దేహి దేహము గలవాడు సో చూడండి దేహమే నేను అని ఒకడు అనుకుంటున్నాడు దేహమే నేనని అనుకుంటే అది అజ్ఞానం యొక్క పరాకాష్ఠ అలా ఎప్పుడు జీవించకూడదు ఐ ఆమ్ ది బాడీ అనే ఐడియా జీవించకూడదు దేనికి అనారోగ్యం చేసే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఇదిగో ఈ దేహము నాకు ఈ దేహము సంప్రాప్తమైనది నేను ఈ దేహాన్ని దేహానికి బందీనై ఉన్నాను ఈ దేహానికి మనం కాలుకి రిపేర్ చేసుకున్నట్టుగా ఈ దేహానికి రిపేర్ అవసరమైంది సో కాలుకి రిపేర్ చేయాలంటే మెకానిక్ షాప్ కి తీసుకెళ్తాము దేహానికి రిపేర్ చేయాలంటే డాక్టర్కి తీసుకెళ్తాము సో ఈ దేహాన్ని పట్టుకెళ్లి దానికి రిపేర్ చేయించి తీసుకొస్తున్నాను అని వైద్యం చేయించాలి కాని ఆఖరికి వైద్యం చేయించే సందర్భంలో కూడా ఈ దేహమే నేను అనేటువంటి భావన తోటి ఉండవే రాదు అసలు మనిషి కాబట్టి సో ఈ దేహమే నేను అంటే ఇంకా ఆ దేహానికి బి క్యాటరింగ్ టు ది నీడ్స్ ఆఫ్ ది బాడీ దేహానికి పరిచర్య చేసుకోవటంతో గడిచిపోతుంది కొంతమంది ఎలా ఉంటారంటే దేహము మనస్సు రెండు రెండు అంశాలుంటాయి నా దేహము నా మనస్సు నేనే దేహము నేనే మనస్సు దేహానికి సుఖం వస్తే నేను సుఖి మనస్సుకు సుఖం వస్తే నేను సుఖి దేహానికి దుఃఖం వస్తే నేను దుఃఖి మనస్సుకు దుఃఖం వస్తే నేను దుఃఖి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే జీవించి ఉన్నంత కాలము దే డూ ఓన్లీ టూ థింగ్స్ వన్ సెర్వ్ ది బాడీ టూ సెర్వ్ ది మైండ్ అంతే సెర్వ్ ది బాడీ అంటే ఏమిటి స్నానం చేయటం తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయడం సర్వింగ్ ది బాడీ అవుతుంది వస్త్ర రావడము పెర్ఫ్యూమ్ లో వీరాకుంటూ ఉండటము తర్వాత కడుపు నుండా భోజనాలు అవి చేస్తూ ఉండడం భోజనానికి ప్లానింగ్ ఉద్యోగం చేస్తున్నా అంటే దేనికోసం చేస్తున్నాడంటారు ఉద్యోగం అంతా దేహానికి సంబంధించిన సర్వీసే ఇంకే పేర్లు ఏం పెట్టినా అల్టిమేట్ గా దేహానికి సర్వీసే చేస్తాం ఇంకా మనస్సుకి సర్వీస్ ఎలా ఉంటుంది మనస్సులో కోరిక పుడుతుంది అది తీర్చుకోవడం అది మనస్సుకి సర్వీస్ అయిందిగా మనస్సులో భయం పుడుతుంది మనస్సులో భయం పుడితే ఓ మనసా ఎందుకు ఇలా భయపడతావు నీకు బుద్ధి లేదా అని వీడు అడిగి వివేకం వీడికి ఎక్కడుంది సో వీడి మనస్సులో భయం పుట్టింది కాబట్టి ఇప్పుడు ఆ భయ నివారణ కోసం పర్యటన ప్రారంభిస్తాడు దట్ ఈస్ సర్వీసింగ్ ది మైండ్ సర్వీసింగ్ ది బాడీ సర్వీసింగ్ ది మైండ్ మనస్సు హార్ట్ ఉంటుంది కేర్ ఆఫ్ మనస్లో ఎవో ఉంటాయి ఉన్నది మళ్ళీ ఊరికే వాటిని అలా వాటిని సాగతి వాట్ కైండ్ ఆఫ్ థింగ్ ఇట్ నా మనసులో ఎవెవ్వో విచారాలు ఇవేవో గిల్ట్లు ఉన్నాయి ఉంటాయి లెగ్జం బిదే ఉంటాయి కొంతకాలం ఉండి పోతాయి ఒక చిన్నతనంలో ఉన్న బెంగలన్నీ ఇప్పుడున్నాయా చిన్నతనంలో గొటికాయలు కొతాయేమో అని బెంగ ఉండేది ఏవైందా బెంగ కాలగర్భంలో పోయి తర్వాత తల్లితండ్రులు లెక్క పెట్టి పాకెట్ మనీ ఇచ్చి రోజుల్లో పాకెట్ మనీ అనేది ఒకటి నేను తర్వాత విన్నా నేను చిన్నతనవాడిగా ఉన్నప్పుడు ఐనెవరు న్యూ వాట్ ఈజ్ పాకెట్ మనీ పాకెట్ మనీ అనేది ఉంటుందని తర్వాత తెలిసిందే తెలిసినప్పుడు అనుకున్నా ఓహో ధనవంతులు పిల్లలకి పాకెట్ మనీ ఇస్తారు కాబోలు అని తెలుసుకున్నాం సో పాకెట్ మనీ ఇచ్చి రోజుల్లో పది రూపాయల కాగితం చూస్తే పిల్లవాడికి అది మహాధనం కింద భావన వస్తుంది అదే వాడు ఉద్యోగం చేసుకునే పదివేలు సంపాదించేప్పుడు పది రూపాయల కాయతం మీద విలువ పోతుంది కాబట్టి మన జీవితంలోనే మన విలువలే అలా నిరంతరం మారిపోతూ ఉంటాయి కాబట్టి ఏ వయస్సులో ఆ వయస్సులో ఏ వయస్సులో ఉన్నా కూడా ఆ మనస్సులో ఉండేటువంటి కామనల్ని పరిపూర్తి చేసుకునే ప్రయత్నం ఓ కామన పుట్టిందనుకోండి లైట్ షిట్ బి దే ఐ షుడ్ ఐ బాధర్ అబౌట్ ఇట్ అది హీ రెడీ టు ఇగ్నోర్ ఇట్ నో హీ హావ్ ఇట్ ఈస్ ఎ డిమాండ్ ఫ్రమ్ ది మైండ్ అండ్ ఇట్ షుడ్ బి ఫుల్ఫిల్డ్ అండ్ ఫియర్ ఈస్ ఆల్సో అదర్ కైండ్ ఆఫ్ ఫియర్ ఈజ్ ఓన్లీ ఐఎమ్ టేక్ కేర్ ఆఫ్ దిస్ ఫియర్ ది సోర్స్ ఆఫ్ దిస్ ఫియర్ అదిగో ఫల నా వాడి నాకు భయం ఉన్నది కాబట్టి డూ సంథింగ్ అబౌట్ ఇట్ అని మనస్సు చేస్తుంది వీడు ఆ డిమాండ్ వెంటబడిపోతుంది సో ఈ విధంగా దేహానికి మనస్సుకి సర్వీస్ చేయడంతో వీడి జీవితం అంతా వంద ఏళ్ల జీవితం తొంభై వేల జీవితం పూర్తయిపోతుంది అలా ఎందుకు పోతుకుతున్నాడు మనిషి అలా ఎందుకు పోతుకుతున్నాడంటే నేనే దేహము అని అనుకోబట్టి ఎప్పుడో అలా అనుకోకూడదు నేనే దేహము ఎన్నడూ అనుకోకూడదు వన్ షుడ్ నెవర్ లివ్ విత్ ది ఐఆమ్ ది బాడీ ఐడియా వన్ షుడ్ యాజ్ ఎన్లీ యాజ్ పాసిబుల్ కమౌట్ ఆఫ్ this identification with the body, as early as possible. In fact, we've been talking about that, you are the one who is a human being, and you are the one who is a human being, this is the one who is a human being, how? and you are the one who is a human being, you are the one who is a human being, మీరు అధ్యాత్మరంగంలో మొట్టమొదటి అడుగు కూడా వెయ్యలేదు ఇంకా ఐసార్ హై ఇట్ ఈజ్ లైక్ దా కాబట్టి ఊరికే ఏదో పెద్ద పెద్ద స్ట్రక్చర్స్ కట్టేస్తే ఏమైపోలేదు ది స్ట్రక్చర్స్ డోంట్ మీన్ ఎనీథింగ్ ఎ హ్యూజ్ సూపర్ స్ట్రక్చర్ అరౌండ్ ఇగ్నరెన్స్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు సేవ్ ఎనీబాడీ కాబట్టి ది వెరీ ఫౌండేషన్ అజ్ఞానం మీద పెట్టుకునే మీరు ఊరికే స్ట్రక్చర్స్ కడితే ఏమైనా అక్కడికి కాబట్టి దేహము దేహి దేహము దేహి దేర్ ఈజ్ ఏ క్లియర్ డిస్టింగ్క్షన్ బిట్వీన్ ది టూ సర్వస్య దేహే దేహి ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్తా ఒక వ్యక్తి ఉన్నాడు హీస్ క్రైమ్ ఇక్కడ శోకమేగా టాపిక్ తస్మాత్ సర్వాణి భూతాన్ని నత్వం శోచితం అర్హస్ సో ఆ వాక్యం అనేసిద్దాం తస్మాత్ అందువలన త్వం నీవు సర్వాణి సకలములైన భూతాని ప్రాణులను గురించి శోకించుటకు నా అర్హసి కాబట్టి నీవు ఏ ప్రాణి గురించి అయినా సరే శోకించటానికి వీలు లేదు శోకించడానికి సంబంధం లేదు యు డాంట్ ఇట్ ఈస్ అన్ ఆఫ్ యూ దట్ యు క్రై అబౌట్ సమ్ అదర్ లైఫ్ So and so-and-so person has died, and we did a dukhi-shto on tada. I would say, Sarvani Bhoutani, and then the man said, coca-pella-la-kwasan, yalaka-pella-yalaka-pella-kwasan dukhi-shtar. Coca-pella-kwasan, pin-i-pella-kwasan dukhi-shtar intae, <foreign language> Vikashti-tingar, Pishnamir Navu-tar. It is a joke for you, because you are in India. But when I say this in America, one number of grim faces to choose tada. Because it is not a joke. It is, it is the reality. really these emotional problems associated with dogs and cats what do you treat such a kind of psychologist separate specialization dog psychology cat psychology separate specialization and yet na dog penchi vallu cat penchi vallu vallodaithe they takes take sessions with the psychiatrist they go to the veterinarian along with the cat బికాస్ క్యాట్ లైఫ్ స్పాన్ చిన్నది అక్కడ క్యాట్స్ ఉంటాయండి మనుషుల్లాగే ఉంటాయి వెరీ హెఫ్టీగా ఉంటాయి ఎందుకంటే క్యాట్ ఫుడ్ని టీవీలో అడ్వర్టైజ్ చేస్తారు కానీ బిలీవ్ ఇట్ క్యాట్ ఫుడ్ని టీవీలో అడ్వర్టైజ్ చేస్తారండి మీరు ఎప్పుడైనా ఇండియాలో టీవీలో కుక్క బిస్కెట్ అడ్వర్టైజ్మెంట్ చూసారండి మీరు యూ విల్ నెవర్ సీ ఎందుకంటే కుక్క బిస్కెట్ కొన్ని వాళ్ళు నువ్వు ఉంటాడు ఇంకా వీడియో అడ్వర్టైజ్మెంట్ చేస్తాడు వేరే పిల్లికి ఫుడ్ క్యాచ్ ఫుడ్ సెపరేట్ ఫుడ్ అది ఎక్కడ అడ్వర్టైజ్మెంట్ మీరు ఇక్కడ చూసారా ఇండియాలో టీవీలో చూడరు ఇండియాలో ఊరికి కంచి పట్టించేరూ మళ్ళు అడ్వర్టైజ్మెంట్ కానీ క్యాచ్ ఫుడ్ ఎవరు అడ్వర్టైజ్ చేస్తాడు ఎందుకంటే అడ్వర్టైజ్మెంట్ అంటే అదే జోకేం కాదు అదే వన్ మినిట్ విల్ కాస్ట్ యూ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ వన్ మినిట్ కావడం కాదు థర్టీ సెకండ్స్ థర్టీ సెకండ్స్లాట్ అని చెప్పిన మీరు అడ్వర్టైజ్మెంట్ చూసారా వాడు వేగం వేగంగా చెప్తాను చాలా స్పీడ్గా చెప్పేస్తాడు అడ్వర్టైజ్మెంట్ ఎందుకంటే మీరు అవకాశంగా చెప్పొచ్చు కానీ ధర పెరిగిపోతుంది పదివేలో ఇరవై వేలో పెరుగుతుంది ఫ్యాస్ట్ ఫ్యాస్ట్ చెప్పేస్తూ ఉంటాడు సో క్యాట్ ఫుడ్ అడ్వర్టైజ్ చేస్తాడు ఈ ఫుడ్ తింటే మీ క్యాట్ చాలా ఆరోగ్యంగా బలంగా నిట్టంగా ఉంటుంది అని అడ్వర్టైజ్ చేస్తాడు థర్టీ సెకండ్స్ అడ్వర్టైజ్మెంట్ టెన్ డాలర్స్ ఫీ కట్టి అడ్వర్టైజ్ చేస్తారు అంటే అర్థమేంటే వెరీ సచ్ఎ మార్కెట్ ఫర్ క్యాట్ ఫుడ్ సపరేట్ గా మీరు పెద్ద స్టోర్ కి గ్రోసరీ స్టోర్ కి వెళ్తే జైంట్ అని గ్రోసరీ స్టోర్ దానికి వెళ్తే దాని పేరే జైంట్ సో అక్కడ క్యాట్ ఫుడ్ సెక్షన్ వేరే ఉంటుంది డాగ్ ఫుడ్ సెక్షన్ వేరే ఉంటుంది ఆ క్యాట్ వాటికి ఐదారేళ్లు బతుకుతాయి అందులో వీడు పెట్టి ఫుడ్ అంతా తిని వాటి ఆయుర్దాయం తగ్గిపోతుంది అవి మొహబే ఐదారు ఏళ్ళు బతుకుతాయి ఐదారేళ్ళు అయ్యేపడికి ఇంట్లో ఉండే పిల్లల్లో కొంతమంది that all the 19 people at least one young man and one elderly person they are now emotionally involved with the cat and now the cat is dying it is just dying away ninnu ganta <speaking> inga <foreign> aharam thedum neenu tagutondunthadu taradu neenu kuda tagalanu manustundi then doctor daggara teeskeltharu all it is on the death bed antha cheptaru cheppi vadu drip pettadu glucose drip pettadu intensive care unit lo untundi cat here really? you believe me it is in the intensive care unit icu long time aka a drip padataru a electrodes id id a catheter to the bed made untu and now one one child some 10 years old girl or boy a uh, child it is in utter distress and ee thalli ki thalli gaane tandri gaane are one of them is in distress ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ డాక్టర్ ఏమని చెప్తారంటే మీ క్యాట్ ఇట్ ఈస్ డై అండ్ ఇట్ విల్ డై యు మీట్ సైకిట్రిస్ట్ అని సైకాట్రిస్ట్ అడ్రస్ ఇస్తారు అప్పుడు సైకాయాట్రిస్ట్ వీళ్ళకి బోధిస్తాడు ఏం బోధిస్తాడు ఏదో బోధిస్తాడు అయితే వచ్చి బాగా ఫీజు తీసుకుంటాడు సైకాయాట్రిస్ట్ బోధించేదానికి సైకాట్రిస్ట్ మాట్లాడితే ఫీజు తీసుకుంటాడు వాచా క్యాట్లు అంటే అవి ఇలాగే ఉంటాయి వాటిలా ఇస్తారు ఇంటేనమ్మా అమెరికన్ క్యాట్ యావరేజ్ అమెరికన్ క్యాట్ లైఫ్ స్పాన్ ఈ సిక్స్ ఇయర్స్ మీరు ఎప్పుడు తీసుకొచ్చారు క్యాట్ ని అంటే మేము ఐదు ఏళ్ళ మూడు నెలల క్రితం తీసుకొచ్చాము దానికి డేట్ అది ఉంటుంది అది తీసుకొచ్చే వాట్ వాస్ ఇట్స్ ఏజ్ సిక్స్ మంత్స్ సో ఆల్రెడీ ఇట్ హెస్ రీచ్డ్ ది యావరేజ్ లైఫ్ దేర్ ఫార్ట్ విల్ డై దర్ వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ గెట్ వన్ మోర్ క్యాట్ అని ఇలా ఏదో సలహా చెప్పి దాని మీద ఏదో ఏదాంతా ఏదో బోధిస్తా దీస్ పీపుల్ పే థౌజండ్ డాలర్స్ టు హిమ్ అండ్ కమ్అవుట్ బాత్ నన్ను నన్ను సలహా అడుగుతా నా దగ్గరకు వచ్చి సలహా అడుగుతా క్యాట్ ఐసియుండండి స్వామీజీ చాలా సైకలాజికల్ గా చాలా డ్రామాలో ఉన్నాము వర్డ్ యూస్ సే అని అడుగుతా అడిగితే నేనేం చెప్తానంటే అమ్మా మనిషికి ప్రాణానికి దిక్కు లేదు ఎప్పటి వరకు జీవించుంటామో తెలియదు మనం యునర్ ఆర్ లేటర్ మనం క్యాట్ ప్రాణానికి మనమా పూచీదారులము ఆ పరమేశ్వరుడు అన్ని ప్రాణులతో పాటు కూడా తీసుకు వెళ్తాడు మీరు ధైర్యం చెక్కబెట్టాల్సి ఉంటుంది అని ఏదో చెప్పాను నేను చెప్తే అసలు ఎందుకు వల్ల ఇలా అవుతుందండి అని మళ్ళీ దాని మీద గౌరవిస్తారు అట్ ఈస్ ఆల్ దీస్ సో సర్వాణి భూతాన్ని నత్వం శోచత మరహసి గుర్రాల మీద ప్రేమ ఉంటుంది ఇప్పుడు గుర్రం మీద ప్రేమ ఉంటుంది సో వాళ్ళు ఎక్కి స్వారీ చేసే గుర్రం మీద సైకలాజికల్ గా ఇన్వాల్వ్ అయి ఉంటారు వాటి లైఫ్ స్పెన్స్ అనే ఏనుగు మీద ప్రేమ ఉంటుంది భీములు ఉన్నాడు అనుకోండి ఏనుగు మీద ఎక్కువ చేస్తున్నాడు అంటే వాడి ఏనుగు మీద వాడికి ప్రేమ ఉంటుంది సో కొంతమందికి లొట్టి పెట్టడం మీద ప్రేమ ఉంటుంది కొంతమందికి కోడి మీద ప్రేమ ఉంటుంది ఎవడి పిచ్చి వాడిది సో దేర్ ఆర్ పీపుల్ హూ లవ్ ర్యాప్స్ ఆల్సో ర్యాట్ పెంచి వాళ్ళు ఉన్నారు కాకులను పెంచే వాళ్ళు ఉన్నారు అన్ని రకాల వాటిని పెంచి వాళ్ళు అంటే ఇన్ జనరల్ ప్రాణులను ప్రేమగా చూడడానికి ఎగ్నెస్ట్ గా మాట్లాడటం లేదు దట్ ఈస్ నాట్ వాట్ వర్ కన్ఫ్యూజ్ దీస్ షూస్ కాబట్టి ఒక ప్రాణి ఆ ప్రాణం అంతమైన ఆ దేహం కూలిపోయినప్పుడు అది అది వెరీ న్యాచురల్ కోర్స్ ఆఫ్ లైఫ్ అండ్ యూ షుడ్ నాట్ క్రై అబౌట్ ఇట్ ఇట్ ఈస్ నాట్ సంథింగ్ టు బి అన్హాపీ అబౌట్ అని కాబట్టి తస్మాత్ సర్వాణి భూతాన్ని మత్వం శోచితు అర్హసి ఎందుకంటే దేహము దేహి అనే విభాగం ఇది ఎలాగుంటుందంటే మేము చూడండి ఇప్పుడు మీరు ఒక సమస్యలో ఉండాలనుకోండి ఒక ఆ సమస్యకి పరిష్కారం ఏ లెవెల్లో ఆ సమస్య ఉందో ఆ లెవెల్లో దొరకదు అంచేత మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే యూ హ్యావ్ టు రైజ్ అబౌవ్ వన్ లెవెల్ ఆ స్మాలర్ పిక్చర్ లో సమస్య ఉన్నప్పుడు ఆ స్మాలర్ పిక్చర్ లో ఆ సమస్యకి పరిష్కారం ఉండదు యూ హ్ టు రైజ్ అబౌవ్ వన్ లెవెల్ అండ్ గో టు ఏ బిగ్గర్ పిక్చర్ అప్పుడు సమస్యకి పరిష్కారం జరుగుతుంది ఇప్పుడు ఎస్ఎస్ఎల్సి పాస్ అయ్యి పండుగ చేసుకుంటున్నాడు అప్పుడు వాడిని ఆశీర్వదిస్తాను ఆయన బాగుంది ఎస్ఎల్సీ పాస్ అయ్యావు ఇంటర్ కాలేజీకి వెళ్లి చదువుకో అభివృద్ధికి వస్తాము ఈ లోపల ఒకడు ఎస్ఎల్సీ పాస్ అయ్యి ఏడుపు వస్తారు అప్పుడు ఏం చేస్తాను సరిగ్గా వీడికి ఏ ప్రిన్సిపల్ అప్లై చేస్తారో అదే ప్రిన్సిపల్ వీడికి అప్లై చేస్తే ఏమని ఉంటుంది మీ బ్రతుకు మీ అర్థం నువ్వు ఎందుకు పనికి రావు నువ్వు ఎస్ఎస్ఎల్సీ ఫెయిల్ అయ్యావు గనుక అని చెప్పాల్సి ఉంటుంది బికాస్ ఎస్ఎస్ఎల్సీ పాస్ అయ్యి కాలేజీకి వెళ్లటం ఒక యోగ్యమైనటువంటి పని తప్పక చేయదగిన పని అనే ధోరణలో మరి వీడితో మాట్లాడినప్పుడు ఇఫ్ దట్ ఈస్ ది అల్టిమేట్ రియాలిటీ దెన్ వాట్ యుడ్ సే టు తీసుకారా యు ఆర్ అన్ఫిట్ ఫర్ లివింగ్ because you failed in essential change of course unti kana alla japam kada ikkada voche appudu em chestam ante vaari digira pass ayina vaari digira adhe nilalalo matladatam vaari digira pani fail ayina vaari digirku voche appudiki we rise above one level nenu ikkada evan cheptalante daani gurunchi nu chepthe chestha vetra ssc fail ayithe chepthe chestha veti asal nidhaniki ee rojulalo sadhukuni bahu padavaadu evadu ganka nu nanna adugune cheptanu ikko so sadhukuni bahu padavaadu evadu ledo కాబట్టి మనిషికి అదృష్టం ఉండాలి కాని చదువు కాదు చదువు ఉంటే అదృష్టానికి సంబంధం లేదు రుక్కు బూత్ ఆర్ టూ డిఫరెంట్ థింగ్స్ చదువుకున్న నానా దుఃఖాలని అనుభవించే వాళ్ళని మనం ఎంతో మందిని ఎరుగుదాం ఏ చదువు లేకుండా గున్నె మీద చేయవేసుకుని హాయిగా బతుకుతున్న వాళ్ళు ఉన్నారు నీకు భాగ్యం ఉండాలి జీవితంలో అదృష్టం కలిసి రావాలి ధనాన్ని గృహము ఇవన్నీ సుఖము ఆరోగ్యం ఇవన్నీ ఉండాలి కాని ఎస్ఎస్ఎల్సి పరీక్ష అదేమీ సుఖానికి ద్వారమేం కాదది అని We We talk of of an overall life. life. Life take the whole thing into a a higher level SSLC si pass ane a small picture ఒక మొత్తం జీవితం అంతా అనే ఒక హయ్యర్ లెవెల్ లోకి వెళ్ళేప్పటికి అప్పుడు ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ద బిగ్గర్ పిక్చర్ ఎస్ఎస్ఎల్సి పాస్ అవటం కానీ ఫెయిల్ అవటం కానీ ఎదర్వైజ్ ఇన్సిగ్నిఫికెంట్ అయిపోతుంది అప్పుడు ఫెయిల్ అయ్యి ప్యాస్ అయిన వాడు ఊరికే ఎగిరి గెంతేయాల్సిందే లేదు ఫెయిల్ అయిన వాడు దుఃఖించాల్సింది లేదు నాతో పాటు ఎస్ఎస్ఎల్సీ ఫెయిల్ వాళ్ళు హాయిగా ఉన్నారు ఎస్ఎస్ఎల్సీ ప్యాస్ నేను ఉద్దరించిందేమో నాకు తెలియలేదు కానీ ఆనాడు అలా అనిపించలేదు ఆనాడేమనిపించిందంటే మనం ఎస్ఎల్సీ ప్యాస్ అయి ఉద్దరించామనిపించింది వీడు ఫెయిల్ అయ్యేది దురదృష్టమవుతుందని అనిపించింది ఇది ఈ ప్యాస్ అవడం కాదు ఫెయిల్ అవ్వడం దురదృష్టము కాదు అని తెలియటానికి ఒక పట్టింది కాబట్టి ఏ లెవెల్లో ఉన్నామో అదే లెవెల్లో ఉండి పరిష్కారం కోసం అన్వేషించటము అది చాలా నేరో మైండెడ్నెస్ చాలా దూరదృష్టి లేకపోవటం విశాలమైన దృక్పథం లేకపోవటం ఫిలసాఫికల్ యాటిట్యూడ్ టువార్డ్స్ లైఫ్ లేకపోవటం అంటారు అలా ఎప్పుడూ ఉండకూడదు కాబట్టి లెవెల్ పెరితాలి ఒక లెవెల్ హయ్యర్ లెవెల్ కు వెళ్తే మీకు జీవితానికి పరిష్కారం సమస్యకి పరిష్కారం దొరికేస్తుంది శ్రీకృష్ణుడు ఆపణ చేస్తున్నాడు ఈ శ్లోకంలో ఏమిటంటే దేహము దేహీ దేహము అనే లెవెల్లో పరిష్కారం లేదు ఒక మనిషిని మనం ప్రేమించే మనిషి ఉన్నాడండి ఆ మనిషి ప్రాణం పోయింది మనిషి మరణించినాడు మరణిస్తే మీరేం చేస్తారు మనం దేహమే మనిషి అనుకుంటాం అనుకుని మనిషి మరణిస్తే అదిగో ఆ రూపము ఆ ఆకారము మన ముందు లేదు అని వియోగ దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు మనిషి అంచేతనే కొంతమంది ఏం చేస్తారంటే మనిషి చచ్చిపోయినప్పుడు ఆ బాడీ మీద పడి ఏడుస్తారు ఎందుకని ఇట్ ఈస్ ది పర్సన్ హూమ్ ఐ లవ్ అండ్ దట్ బాడీ ఐడెంటిఫైడ్ పర్సన్ ఈజ్ నో మోర్ బికాస్ ఇట్ ఈస్ క్లియర్ ఇట్ ఈస్ అబ్వియస్ దట్ దిస్ బాడీ ఈస్ నాట్ గోయింగ్ టు రిమైన్ ఇన్ ఇట్ ఈస్ గోయింగ్ టు డిస్ఇంటిగ్రేట్ కాబట్టి ఇట్ ఈజ్ బాడీ ఐడెంటిఫైడ్ పర్సన్ అని దేహమైన లెవెల్లోనే ఉంటే దుఃఖమే తప్ప మరొకటి లేదు ఇంకో కొంతమంది ఏం చేస్తారంటే ఆ బాడీని భద్రం చేసి పెడతారు ఎవరో చెప్తాడు వీళ్ళకి మూడు నెలల తర్వాత ఆ బాడీ తిరుగు లేచి వస్తుందని చెప్తాడు బాడీని భద్రం చేసి పెడతారు బాడీని భద్రం చేయడం ఇన్లీగల్ చుట్టుపక్కల వాళ్ళకి తెలిస్తే దెబ్బలాడతారు అని రహస్యం చేస్తారు ఎవేవో పిచ్చులు అనేక రకాల పిచ్చులు ఉంటాయి కాబట్టి మామూలుగా సర్వసాధారణంగా జనులు చేసేది ఏమిటంటే వెన్ ది బాడీ ఈజ్ డిజాల్వ్డ్ ది క్రాయ్ ఫర్ ఎ మంత్ దెకరాయ్ ఫర్ ఎయర్ దెకరాయ్ ఫర్ టెన్ ఇయర్స్ ఫర్ ఎ లాంగ్ టైం దెకరాయ్ ఎందుకని నేను ప్రేమించేటువంటి ఏ తత్వము వ్యక్తి కలదో ఆ వ్యక్తికి దేహానికి భేదము లేదు ఇన్ లెవెల్ సమస్య ఉన్నది శోకం ఉన్నది ఎందుకని భేద బాడీ డిజాల్వ్ అయిపోయింది కాబట్టి ఇంకా ఆ లెవెల్లో పరిష్కారం కూడా లేదా సొల్యూషన్ సో దెర్ ఈజ్ నో సొల్యూషన్ సొల్యూషన్ ఉందని ఎవరైనా చెప్తే హీస్ బ్లఫింగ్ బికాస్ యూ కెనాట్ అూ దాస్ట్ ఏదైతే జరిగిపోయిన ఘటనని మళ్లీ క్లాక్ ని వెనక్కి తిప్పడం అన్నది సినిమాల్లోనే కుదుతుంది అలాగా ఆదిత్యత శిక్షో ఏదో అలాంటి సినిమాల్లోనే కుదురుతుంది కానీ ఎక్కడ పెడితే అక్కడ కుదర అలా ఎవరో చెప్తే విన్నాను నేను వాడు ఏం చేస్తాడంటే పంతొమ్మిది వందల డెబ్బైలో ఉంటాడు ఎగిన టైమ్ క్లాక్ అనో ఏదో ఒక ఒక క్లాక్ ఒకటి ఆ క్లాక్ లో పంతొమ్మిది వందల అని కూడా ఒక రాశి ఉంటుంది వాడు ఆ అక్కడ పెడతాడు పెట్టగానే వీడు శివాజీ మహారాజ్ పరిపాలిస్తున్న కాలంలోకి వెళ్ళిపోతాడు అలాగేమి ఇట్ గోంట్ హ్యాప్ అండ్ లైఫ్ ఇదే సినిమా కాదు జీవితం అంటే ఇదిగే కవి యొక్క కల్పన కాబట్టి ఒక మనిషి మరణించాడు అంటే యూ కెనాట్ రివర్స్ ద ప్రాసెస్ ఎదనో క్వశ్చన్ లేదండి కొంతమంది ఏమంటారంటే ఎవో కథ చెప్తారు అది మీరు రివర్స్ చేయలేరంటారు ఏంటండి కుమారుడు మరణించినప్పుడు ఎవరో మహాత్ములు వచ్చి ఆశీర్వదిస్తే వాడు చెప్తారు ఇది చూసి వచ్చినట్టుగా అదే దట్ ఈస్ ద స్టోరీ అండ్ ఇట్ మస్ట్ హ్యావ్ సమ్ అదర్ మెసేజ్ అండ్ వై యూ టేక్ ద స్టోరీ లెటర్ ఇట్స్ నాట్ లైక్ దట్ డెత్ అంటే డెత్ అంటే అర్థం ఏంటో తెలుసు అండి డెత్ మీన్స్ ఏ స్టేట్ ఫ్రమ్ విచ్ దర్ ఈస్ నో కమింగ్ బ్యాక్ దట్ ఈ డెత్ లేదండి మరణించి బతికాడు మరణించి బతకలేదు మరణిస్తాడు నువ్వు అనుకున్నావు వాడు నిజంగా మరణించలేదు బతికేయడం అర్థండి మరణించి బతకడం అంటూ ఏముండదు ది అల్టిమేట్ ఈస్ ది డెత్ కాబట్టి దేహము మరణించిన తరువాత దెర్ ఈజ్ నో సొల్యూషన్ ఫర్ ద ప్రాబ్లం ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ లేదు ఆ లెవెల్లో బట్ ఇఫ్ యూ కెన్ రైజ్ యువర్ థింకింగ్ వన్ లెవెల్ వన్ నాట్ అప్ ఒక్క అడుగు పైకి మీరు థింకింగ్ లో మెంటల్లీ మీరు గ్రో కాగలిగితే దేహము వేరు దేహి వేరు దేహము నశించేదే